ఒక పొలంలో ఒక చీమ ఒక మిడత ఉండేది చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకుని వెళ్ళి తన పుట్టలో దాచిపెట్టుకోవడంతో హడావిడిగా ఉండేది మిడత మాత్రం హాయిగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ పాటలు పాడుకుంటూ తిరుగుతుండేది పంటల మీద వాళ్ళు తిన్నంత తిని పాడు చేసినంత పాడు చేసి ఆనందిస్తుండేది ఒకరోజు మీద పాక్కుతూ తన దేహం కంటే పెద్దదిగా ఉన్న ఒక బియ్యపు గింజను లాగలేక లాక్కుంటూ వెళ్తున్న చీమను చూసి మిడత పక్కపక్క నవ్వసాగింది చీమకు కోపం వచ్చి ఓసి పొగరపోతా మిడత ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని ప్రశ్నించింది అందుకు మిడతా నిన్ను చూస్తుంటే జాలి వేస్తున్నది నువ్వెంత మీ ఆకలి ఎందుకు ఎప్పుడు ధాన్యం లాక్కు వెళ్ళి పెట్టుకుంటూ రోజంతా శ్రమ పడుతుంటావు నాగా హాయిగా పాటలు పాడుకుంటూ తిరగచ్చు కదా అన్నది చీమ ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది కోతలు పూర్తయ్యి పంట అంతా రైతుల ఎండకు వెళ్ళిపోయింది తర్వాత భారీ వర్షాలు వచ్చాయి తోట అంతా వర్షంతో ముద్ద ముద్దైపోయింది మడతకు ఉండటానికి ఇల్లు లేదు తిండి లేదు అప్పుడది చీమ ఇంటికి వచ్చి మిత్రమా వర్షంలో తడిచిపోతున్నాను ఆకలికి చచ్చిపోతున్నాను నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనివ్వు నువ్వు దాచుకున్న ఆహారం నాకు కూడా ఇంత పెట్టు అన్నది చీమ పక్కపక్క అన్నది వర్షాలు వస్తాయని తెలిస్తే నేను ముందు జాగ్రత్తగా ఆహారం దాచుకున్నాను ఇప్పుడు వెచ్చగా హాయిగా ఇంట్లో ఉంటున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోవాలి నీటి ముందు చూపు అవసరం